నాలుగు వందల మూడు శరణం వితడే సకలము నాకును వెరవున మనసా ఇతని అభయం బొసగేటి ఎతడెవ్వడు మును ఇభరక్షకుడతడెవ్వడు ఉభయ విభూతుల కొడయండెవ్వడు ప్రభు అతడే నా పాలిదేవుడు శరణాగతులకు సరితాపెవ్వడు ఇరవుగా శ్రీపతి ఎవ్వడు అరి దుష్ట దైత్యహంతకుడెవ్వడూ పరమునతడే నా పాళిదేవుడు ఆదిశంక చక్రాయుధుడెవ్వడూ ఏ దశ పూర్ణుడెవ్వడు వేదమయుడు శ్రీవేంకటపతియై పాదాయనిదే నా పాళిదేవుడు